ఈ ప్రపంచం మరియు ప్రపంచంలో ఉన్న కంటే ఎంతో మేలైన విషయమని ఏ సత్కార్యాల గురించి ఈరోజు మీరు విననున్నారో తహజ్జుద్ నమాజ్ తహజ్జుద్ నమాజ్ పుణ్యానికి సరి సమానమైన ఇతర సత్కార్యాలు ఏమైనా ఉన్నాయా అవును ఎన్నో సత్కార్యాలు ఉన్నాయి తహజుద్ నమాజ్ మనలో ఎంతోమంది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 చేయునటువంటి శక్తి లేకపోయినా దానికి సరి సమానమైన పుణ్యాన్ని పొందడానికి కొన్ని సత్కార్యాలు ఇస్లాం మనకు తెలియజేసింది ఆ సత్కార్యాల గురించి ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము కానీ అంతకుముందు మరొకసారి తహజుద్ నమాజ్ దీని ఘనత ఏమిటి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 వారు దీనిని పాటిస్తూ ఉండేవారు అని తెలిసింది ఇక ఆ తర్వాత ప్రవక్త మహానీయ మొహమ్మద్ సలహు అలీ వసలం అదే హదీసులో దాని యొక్క లాభాలను మనకు తెలియజేస్తున్నారు మూడు లాభాలు ఇందులో మనకు తెలియచేయడం జరిగింది మొదటి లాభం తహజ్జు చేయడం వల్ల ఈ నమాజ్ మిమ్మల్ని మీ ప్రభువుకు అంటే కు ఎంతో దగ్గరిగా చేస్తుంది దీనివల్ల మీరు మీ ప్రభు యొక్క సాన్నిధ్యం పొందవచ్చు రెండవ లాభం మఖ్ఫరతుల్లి సయ్యాత్ మీరు గతంలో చేసిన పాపాలకు పరిహారంగా అవుతుంది పాపాలు తుడుచుకపోతాయి పాపాలు మన్నించబడతాయి మూడో లాభం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 أفضل الصلاة بعد الفريضة صلاة الليل فرض نمازل ترواتا أيضو پوٹا لفرض نمازل ترواتا أتي اتما مين أتي غنطة لنماز راتري نماز أنت تحجد نماز مهاشيو لارا مرق حديث نومنم ويني كنیسم چنن پاٹی کا داني پا شرد وحين چي इक आ तरवा तहज्जुद सरी सनम तहज्जुद पुण्या की सरी सनम सत्कारोलकारी हदीसों गमी मनुय्युदे रात्रिवेल्लों तहज्जुद नमाज चेयट ना भयपड़पो शक्ति लेदी वो चिंतारो అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేయడం నుండి పిసినారితనం వహిస్తున్నారు శత్రులతో పోరాడంలో అతను పిరికితనం వహిస్తున్నాడు మూడు రకాల లోపాలు తెలియజేయడం జరిగాయి రాత్రి వేలల్లో ఎవరైతే తహజుద్ నమాజ్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 అంటూ ఉండడం ఇది అల్లాహ్ మార్గంలో వెండి బంగారాల పర్వతాలు ఖర్చు చేసినంత లాభం మీకు కలుగుతుంది అల్లాహకర్ గమనించండి బీద వాళ్లకు కానీ లేదా ఏదైనా మస్జిద్ ఖర్చులకు కానీ లేదా అనాథల ధర్మ విద్య అభ్యసన కొరకు ఇంకా ఇలాంటి వేరే అల్లా మార్గాల్లో వంద రూపాయలు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 ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాస్తారో వారికి అర్ధరాత్రి చేసినంత పుణ్యం లభిస్తుంది మరెవరైతే ఫజర్ నమాజ్ జమాత్తో చేస్తారో వారికి రాత్రంతా తహజ్జుద్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది అల్లాహిబర్ ఇషానమాజ్ చేసుకున్న తర్వాత మనం మన తల్లిదండ్రులతో భార్య పిల్లలతో మన ఇంట్లో మన కార్యక్రమాల్లో మన యొక్క పనులలో నిమగులై ఉంటాము పడుకుని ఉంటాము భోజనాలు చేస్తూ ఉంటాము ఏదైనా ఫంక్షన్లలో ఉంటాము కానీ ఇటు ఇషానమాజ్ జమాత్తో చేశాము మళ్ళీ అటు ఫజ్ర నమాజ్ జమాత్తో చేశాము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 తహజ్జుద్ నమాజ్ పుణ్యానికి సరి సమానమైన రెండవ విషయం రెండవ సత్కార్యం జొహర్ నమాజ్కు ముందు నాలుగు రకాతుల సున్నత చేయడం అల్లాహు అక్బార్ అల్లాహు తాల మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక నమాజుల పట్ల అధిక ప్రేమ మనకు కలిగే విధంగా అల్లాహ సద్భాగ్యం ప్రసాదించుగాక ఎంతోమంది నమాజ్ వదులుతున్నారు